నేనెంత చూడను అయినా నీకు పోవునా తానకమైనాలో నుండి తప్పించుకోవచ్చునా శేషట్టి పెండ్లాడిన చెలి ఏ రూపుది అయినా వాసితో బతికి విడువగవచ్చునా కాసుకుగొచ్చిన ఎట్టి కడు పేద బంటునైనా ఒసరించి ఒకరికి నొప్పగించవచ్చునా చేరి తన వాకిలిగాచే సునకమునకైనా ఊరకాహారము వెంటకుండవచ్చునా ఆర తాకన్నబిడ్డ అంకెకెంత రాకుండినా కూరిమి చేకొనగతా కోపగించవచ్చునా పెంచిన చిలుక ఎంత పేరుకుచ్చి తిట్టినాను ముంచి ముద్దాడుటగాక మొత్తవచ్చునా నిశ్రీవెంకటేశుడ నీ దాసులందు నేరమియించుక కలిగినా మన్నించకుండవచ్చునా